స్తోత్రం ప్రభ పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా భూమి అంతటికి నీ న్యాయాధిపతి వినైనా ఆకాశ మహాకాశముల పైన తండ్రి కెరూబుల చెరూబుల స్థుతి గానముల మీద ప్రభ నా తండ్రి స్థుతి తండ్రి నా తండ్రి భూమి నీ పాద సన్నిధిలో మేము చేరి ఈ రీతిగా ప్రభ నిన్ను మహిమ పరచటకు కొనియాడుటకు ప్రభ స్థుతించి ఆరాధించుటకు సాయంత్రకాల సమయంలో మాకు ఇచ్చిన నీకు అవకాశం బట్టి నీకు వందనాలు నాయన రానయ్యున్న బిడ్డలందరినీ నడిపించండి ఏసీఆర్ నీ కృపలో ప్రతి జ్ఞాపకం చేసుకున్నారు ఉదయ నుంచి ఇంత క్షేమం దయచేసినందుకు నీకు వందనాలు నా ప్రభుడవు నా విమోచకుడు నా పోషకుడవు నా తండ్రి నన్ను స్వస్థపరచువాడవు నా ప్రభ నాకు ఆదరణ ఇచ్చి దేవుడవు అన్ని కాలంలో అన్ని స్థలంలో ఏక రీతిగా ఉన్న దేవ నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు నాయన నా తండ్రి ప్రభ ఈ సాయంత్రకాలం కూడికన్ ప్రభ మీరే ఆదిపత్యం వహించండి ఏసయ వాతావరణం ని ప్రభ కరెంటుని నెట్వర్క్ ని అన్నిటినీ మీ స్వాధీనంలో పెట్టుకొని నీ యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యంను ఈ రాత్రి సమయం మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరచమని ప్రభని యొక్క పరలోకం మన్నా మాకు దయచేయమని ఏసయ్య శక్తి కలిగిన నా ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్ స్తి పాడుటకే ప్రతికించిన జీవనదాతూ నీ వేనయ్య ఇన్నాళ్లు నన్ను పోసించినా తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రే మనపై ఎన్నడు మారదు ఏ సయ్యా నీ ప్రే మనపై ఎన్నడు మారదు ఏ సయ్యా జీవిత కాలమంత ఆధారం నీవే నయ్యా నా జీవిత ఆరాధించి ఘన స్తుతి స్థుతి ప్రతికించినా బ్రతికించిన జీవనతాతవు నీ వేనయ్యా ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించవు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన స్తుతి స్తి పాడుటకే బ్రతికించిన జీవనదాతీ వేనయ్యా ఇన్నాళ్ళు గణను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు ఏ సయ్యా నీ ప్రేమ ఎన్నడు మారదు ఏ సయ్యా జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత ఆరాధించి ఘనపరతును స్థుతిపాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీ వేనయ్యా నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను స్థుతిపాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీ వేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన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 ఆరాధించి ఘనపరతును స్థుతిపాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీ వేనయ్యం హేతువు లేకయే ప్రేమించినావు వేడుకగా ఇలా నను మార్చినావు కలవరముందినా వేల ఎందు నా చేయి విడువక నడిపించినావు హేతువు లేక ప్రేమించినావు వేడుకగా ఇల్ల నను మార్చినావు కలవరముందిన వేలలయందు ఎందు నా చేయి విడువ కనను నడిపినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్థుతి గానమై నిలచిన ప్రతి స్థలమునా పను సెల పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీ వేనయ్య ఇన్నాళ్ళు గణను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు ఏ సయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు ఏ సయ్యా జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత ఆరాధించి ఘన పరతును స్టకే బ్రతికించిన జీవన దాతయ్య ప్రేజర్ సిస్టర్ ప్రేసరాడు ప్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేసరా అన్న ప్రేజరాడు అన్నీ పర్షుద్ర వగు తండ్రి మీకు వందనాలను అయినా ఇస్రాయలే గొప్ప దేవ మీ కృతజ్ఞతలు ప్రభావ ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు సాయంత్రం సమయంలోనైనా మీ వాక్యాన్ని వినడానికి మేము వచ్చిన అనుమాతం మాట్లాడండి ఈ వాక్యాన్ని మేము ఎట్లా పాటించాలా మా జీవితాలలో మాకు సహాయపడండి మీ కొరకు ప్రతి చోట మేము సాక్షి ఇవ్వడానికి ఇష్టపడినాం ప్రభా నడిపించండి ప్రవ్వ మేము మీరు చెప్పే ప్రతి మాట వింటం దాని పాటిస్తం ప్రవ్వ ఈ వాక్యాలు విన విని పాటించడం వలననే ప్రవ్వ మీకు తని మలి ఓలు ప్రభ మంచి సాక్ష్యాన్ని పొందుకోగలం మీ సన్నిధిలో మేము నిలబడగలం కాబట్టినైనా అటువంటి ఆసక్తితో మేము ముందు పోలాలని సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని వింటున్న ఆశ్రయించండి ముఖ్యంగా ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభావ వాళ్ళందరి విషయంగా మేము ప్రార్థిస్తుండగా ప్రతి డీమన్ స్పిరిట్స్ నుంచి వారికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏ సుక్రీస్తు నామాన స్వసత దయచేసి నైనా ప్రతి ఒక్కరిని సాక్షాన్ని నిలబెట్టండి త్వరగా బాప్తిజం పొందాలందరూ మీ సాక్ష్యం లేడాల ప్రభు ప్రతి స్థలంలో సాక్ష్యాన్ని పంచుకోవాలా అందు నిమిత్తమే మిమ్మల్ని అందరిని ఇంకా బ్రతికింపజేస్తున్నారు నేను కాబట్టి నైనా చివరి వరకు మేము ఇది విడిచిపెట్టకుండా ముందు కొనసాగించుకొని పోలాగిన శాపడమని ఇక ఐహికమైన విచారాల చేత కొట్టుకొని పోకుండా కాపాడమని ఏ సుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవ జీవితానికి సంబంధించిన వాక్యాలని మనం కొంతకాలం నుంచి చూస్తా నా ముఖ్యంగా మన పరిచర్య ఏ రీతిగా ఉండాలనేది ఎందుకంటే ప్రతి ఒక్కరము ఈ యొక్క పరిచర్యకు సంబంధించిన వాళ్ళం ఈ విప్యం అంతా కేవలము మతపరమైన జీవితంలో జీవించే వాళ్ళ గుంపు కాదు ఇది వాక్యాన్ని పాటించే గుంపు ఇది ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించమన్నాడు కాబట్టి ఆ యొక్క చివరి ఆజ్ఞని మనం శిరాసా వహిస్తున్నాం అంత మనం ఈ యొక్క సేవ పరిచయలున్నాం కాబట్టి దీన్ని గ్రహించిన మనమందరము ఈ యొక్క వాక్యాన్ని మనం పాటించాలా దాన్ని అనుభవపూర్వకంగా అనేకులకు చూపించాలా మరి విశేషంగా నమ్మిన వారిని శిష్యులుగా చేయమన్నాడు యేసు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళిపోతడు నమ్మిన వారిని శిష్యులుగా చేయమన్నాడు కాబట్టి శిష్యులుగా చేసే బాధ్యత సేవ మనది కేవలం విశ్వాసులుగా తయారు చేయడమే కాదు మనుషులను రక్షణ కాదు మనుషులను రక్షణ వాళ్ళని విశ్వాసులుగా తయారు చేయాలా తర్వాత వారిని శిష్యులుగా తయారు చేయాలా చివరికి అంటే ఇవి మూడు ఆత్మీయ స్థితులు మన జీవితంలో దేవుడు మనకు చూపించిడు ఆ సర్వలోకానికి వెళ్ళాలా ఎక్కడ నడిపిస్తే అక్కడ పోవాలా ఏ ప్లేస్ కి మీరు అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు ఇది శమల కాలం చివరి కాలం అరణ్య పోరాటం అరణ్య మార్గంలో ఉన్నాం కాబట్టి అటాచ్మెంట్స్ లేకుండా ఎక్కడి ప్రభు నడిపిస్తే మనం అక్కడికి వెళ్తాం తర్వాత అనేకులకు సువార్త ప్రకటిస్తాం అందులో సిగపడేది లేదు భయపడేది లేదు కూడా మనం భయపడ బాధపడతాం కాబట్టి ఎవడైనా కానీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం పంచుకోవాలి కొన్నిసార్లు చెప్తాడు అని స్పర్శాత్మ నడిపింపు ఉండదు కాబట్టి పరిచర్యలో మన సేవ మనం చేయాల్సిన పని ఏంటంటే అనేకులకు సువార్థం చెప్పాలా ఎంతమందిని సాధించుకుంటాం ప్రభు కొరకు సంపాదించుకుంటాం వాళ్ళందరినీ శిష్యులుగా తయారు చేయాలి ఆయనకు ఇష్టమైంది అదే శిష్యులుగా చేయకపోతే బుద్ధులేని కనికల్లాగానే ఉండిపోతారు వాళ్ళు కాబట్టి మనము బుద్ధిగాల కన్కల్లాగా తయారైనాం కాబట్టి అనేకులను అట్లా తయారు చేసుకోవాలి అది అందుకొరికే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ముఖ్యంగా మనల్ని ఇంతవరకు కాచి కాపాడండి మంచి ఆరోగ్యం ప్రతి విషయంలో అద్భుతాలు చేసి నడిపించింది ఆయన ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మనల్ని కాపాడుకుంటూ ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను మీరు కంటిన్యూస్గా దేవుడు నిస్తుతించినప్పుడు ఉదయము సాయంత్రము మధ్యాహ్నము నిద్రపోకముందు నాలుగు పూటలు ఒక సమయాన్ని ఏర్పరచుకొని ఆయన ఆరాధించి ఎక్కువసేపు అన్య భాషలలో ఆయన నిస్తుతించినప్పుడు మీరే అగ్నిమయం అయిపోతారు ఎందుకంటే ఆయన అగ్ని ఆయన దహించు అగ్ని కాబట్టి అటువంటి దేవుణ్ణి ధరించుకున్న మాలం మనం కూడా దహించు అగ్ని లాగానే ఉంటాం కాబట్టి నీ శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు ఉండడానికి వీల్లేదు అగ్నిమయమైనప్పుడు నీ దగ్గరికి ఎటువంటి వైరస్లు రావు బ్యాక్టీరియాలు రావు ఎటువంటి చీకటి శక్తులు రానే రాలేవు నీ శరీరంలోకి దూరం తర్వాత ఎక్కడ ఎక్కడైతే చీకటి ఉందో నీ శరీరంలో అక్కడ వెలుగుని అది ప్రసరింపేస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్థలాన్ని నువ్వు తిరిగి పొందుకుంటూ ఉంటావు ఏవైతే మరణిస్తున్నాయో మన శరీరాలలో వాటిని ఉజ్జీవింపజేస్తూ ఉంటాడు దేవుడు అందుకు వరకు మీరు ప్రతిక్షణం ఆయన స్థుతిస్తూ ఉండాలి తర్వాత నేను అనేక పర్యాలు జ్ఞాపకం ఏంటంటే ఒక జీవితంలో ఒక ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో నేను యేసుప్రభుని ముఖాముఖిగా చూడాలా ఎప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆయనను చూడాలా ఎందుకంటే ఆయన ఒకసారి చూస్తే ఈ జీవితము యథావిధిగా ఉండద్దు తర్వాత ఆయన చూసిన వాడు ఎవడు ఇంకా పాపం చేయలేడు ఆయన చూసిన ఆయన చూసిన వాడు ముఖాముఖిగా ఎటువంటి శరీర వ్యామోహాలకి బానిస కాలేడు వాటి ఛేదించుకుంటాడు ఎటువంటి పాపము కూడా వాడు దాని మీద విజయం పొందినవాడు ఎందుకంటే యేసురావు విజయం పొందిన వాడు కాబట్టి అతని ముఖ దర్శనం చూసినప్పుడు నువ్వు ఇంకా ఎటు పరిశ్రమలో చేయలేవు నువ్వు బహు జాగ్రత్తగా ఉంటావు దేవుని బిడ్డలు పాపం చేయలేరు అంటాడు పత్రికలో భక్తుడు కాబట్టి చిన్నగా ఈ విషయాలని మనము ధ్యానిస్తున్నాము మరోసారి చిన్నగా ప్రార్థించుకుందాం పశుధర వండ్రి మా తను మాట్లాడండి ఈ వాక్యం ద్వారా తండ్రి మామూలు బలపరిచి ఇవరకు సాక్షులు కలిపి పెట్టుకోమని యేసు క్రీస్తు పశుధన మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గత వారము నేను క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలా అన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను కేవలము రక్షణ పొంది ఆరాధించుకుంట పోతే సరిపోదు అని ఎందుకు మందిరానికి సంబంధించిన ఉపమానము మనము మోసేకి చూపించిన ఆ యొక్క మందిరపు ఆ ప్లాన్ ఆ యొక్క చిహ్నాలని మనం జ్ఞాపకం తీసుకున్నాం ఆ అనిల ప్రాంగణము అనిల ప్రాంతము అంటే టెంపుల్ మందిరపు బయట ఆవరణం అంతా కొరకు ఏర్పరచండి దేవుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చి దేవుని స్థుతించాల అంటే యేసు ప్రభుని తెలుసుకుని వాళ్ళందరూ ఆ మందిరం దగ్గరికి రావాల తర్వాత మొదటి ఆవరణము ఇస్రాయల్ ప్రజల ఆవరణం అందులో ఇస్రాయల్ ప్రజలు వారి బలి పశువులను తీసుకొచ్చి దేవునికి బలి అర్పించేవాళ్ళు దాని తర్వాత పరిశుద్ధ స్థలము దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఇవి మూడు మూడు భాగాలు మందిరం లోపల కాబట్టి బలి అర్పణ మొదటి ఆవరణంలో స్టార్ట్ అవుతుంది ప్రతి బలి అర్పణ అంటే రక్షణ అనుభవంలోనికి రావాలా అయితే అనేక పర్యాలు నేను మీకు చూపించింది ఏంటంటే అన్యులు బయట నుంచి లోపలికి రావాలా లోపల పాపక్షమాపణ పొందుకోవాలంటే ఆరంభంలో ఆరంభంలో వాళ్ళ జీవితాల ప్రభు సమర్పించుకోవాలా ప్రవ్వ నేను పాపినినైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపంలో నన్ను గర్భం ధరించిందని అటువంటి పాపం నుంచి నాకు విడుదల కల్పించాలా ప్రవ్వ నువ్వు నా ఈ లోకంలో మరణించినవు నా పాపం అక్కడ భరించినవు నా పాపాల క్షమించి నన్ను చేసుకో అన్న చిన్న ప్రార్థన నీవే నా ప్రభువు నా జీవితకాలం నిన్నే ఆ వెంబడిస్తా అన్న ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు మందిరము మొదటి ఆవరణంలో నుంచి అడుగుబెట్టినట్లు దాని తర్వాత బలి అర్పణ నుంచి నువ్వు రెండవ ఆవరణంలోకి పోయినప్పుడు పరిశుద్ధ స్థలంలో అక్కడ సముఖబురట్టే బలలు అంటే ప్రతిరోజు మనం అవకాశం ఉంటే లేక ప్రతి ఆదివారము ఆయన శరీర రక్తంలో పాల్ పొందాలా ఎప్పుడైతే నువ్వు ఆయన శరీరక్తంలో భయభక్తులతోని పరిశుద్ధతో పాలు పొందుతావో నీలో ఎటువంటి రోగం ఉండదు అని పౌలు కొనితల్ రాష్ట్ర పత్రికలు చెప్పిండు మీలో అనేక ఎందుకు రోగాలు ఉన్నాయంటే పాపం చేస్తూ మీరు అందులో పాలు పొందుతున్నారని క్రైస్తవులలో ఈరోజు ఎందుకు రోగాలు ఉన్నాయంటే అదొక కారణమే ఎందుకంటే వాళ్ళు వారి నోటి ద్వారా వారి కటి ద్వారా వాళ్ళ తలంపుల ద్వారా చేతుల ద్వారా వాళ్ళ నడక ద్వారా ఎన్నో రకాల పాపములు విరుద్ధంగా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకా శరీర నియమముల మీద విజయం పొందలే శరీర వాంఛల మీద వాళ్ళు విజయం పొందలే వాళ్ళు రక్షణ పొందినం అనుకుంటున్నారు కానీ ఇంకా శరీర క్రియలని నెరవేరుస్తూనే ఉన్నవారు అందుకని వాళ్ళలో ఇంకా రోగాలు నేరొచ్చు అయితే రోగాల నుంచి విడుదల పొందాలంటే ఈ స పరిశుద్ధతతో ఆయన శరీరంలో పాల్పొందడం నేర్చుకోవాలా తర్వాత దీపస్తంభం కలుగుతా ఉండాలా ప్రతిరోజు మనం వెలుగుతూ ఉండాల ఎన్నికల జీవితాలలో అదేవిధిగా ఆయన కొరకు ధూప వేదిక ఆ ప్రాధ ముఖ్యంగా ఈ యొక్క సాయంత్రం సారి మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఎందుకు ముందుకు పోలేక స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఎందుకు అన్నప్పుడు గతంలో అనేక పర్యాలు చూపించిన విష విధానంగానే ప్రతి రక్షణ అనుభవంలోనే ఉండిపోతూ ఉంటారు చివరి వరకు కానీ అంచలంచలు ఎదగమన్నాడు పౌలు కాబట్టి రక్షణ అనుభవం నుంచి ఒక స్టెప్ ముందుకి మరి ఒక స్టెప్ ముందుకు వెళ్లాలా ఇదే మందిరానికి సంబంధించిన ఉపమానం మోషేకి దేవుడు చూపించిన గుడారము ఏ రీతిగా ఉండాలంటే అది మూడు ఆవరణములు మూడు మూడు భాగాలు కంపార్ట్మెంట్స్ అంటాం మూడు కంపార్ట్మెంట్స్ బయట అన్నిల కంపార్ట్మెంట్ అనిల కొరకు స్థలం అయితే అన్నిలు మొదటి కంపార్ట్మెంట్ కి అక్కడ రక్షణ అనుభవం జరుగుతుంది బలి బలి ఆ మొదటి ఆవరణము ఇసల్ పలకొరకు అనుగ్రహించబడింది వాళ్ళు అక్కడ గొర్రెలను తీసుకొచ్చి బలి అర్పించాల మొదటి ఆవరణంలో రక్షణ అనుభవం రెండవ ఆవరణంలో ప్రతిరోజు ప్రభురాత్రి భోజనంలో పాల్ పొందడము ప్రతిరోజు ఆయనకి ధూప వేయడం దీవరాత్రంలో దాని మీద ధూపం వేస్తూనే ఉండాలా దాని దీపస్తంభము వెలుగుతూనే ఉండాలా అది పరిశుధ స్థలపు అనుభవం అన్నట్టు దాని తర్వాత చివరి అనుభవము అది మూడవది అది అతి పరిశుధ ప్రభువుని ముఖాముఖిగా చూడడం ఆయన మహిమలోనికి ప్రవేశించడం మోషకి ఒక్కడు అది చూడగలిగిండు పాత కాలంలో అతనికి ముందు హానోకు చూసినట్లు మనం చూస్తాం దేవునితో ఎందుకు నడవగలిగింది అంటే అతి పరిశుభ్ర స్థలం అడుగు కాబట్టి ఆ రీతిగా అనేక మంది దేవుణ్ణి భక్తులు ఆ మొదటి ఆవరణం నుంచి అంటే పాపక్షమాపణ పొంది రక్షణ అనుభవంలో నుంచి రెండవ ఆవరణలకు పోయి రెండవ ఆవరణం నుంచి మూడవ ఆవరణం వరకు ప్రయత్నించిన వాళ్ళలో బహు కొంతమంది ప్రపంచంలో సంఘాలు చూసినప్పుడు ఏ పేరు మనం తీసుకోం కాబట్టి కాంట్రవర్సీ లేదు ఏ సంఘం చూసినా కానీ మొదటి ఆవరణంలోనే ఆగిపోతారు ఏ సంఘం తీసినా కానీ వాటికి పర్టికులర్ గా పేర్లు అంటూ మనం చెప్పము కాబట్టి మనం ఏ కాంట్రవర్సీలు లేము కానీ ఈరోజు మతపరమైన జీవిత వ్యవస్థ అట్లా ఉందని మన ప్రభు కానీ ఎందుకు ఆ మొదటి ఆవరణంలో నుంచి ప్రజలని రెండవ ఆరణంలోకి తీసుకొని పోలేకపోతున్నామంటే మతపేరమైన యాజకులకు ఉన్న బలహీనత అదే వారికి అది సత్యం బయల్పరచబడలేదు లేక ప్రయత్నం కూడా చేయలేదు ప్రతిరోజు నేను ఏదో కొత్త విషయం నేర్చుకోవాలా తపన మనకి ఎందుకు ఉంటలేదు కొంచెం బాధాకరం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడైతే ఇయర్స్ అగో సాలిబేషన్ మెసేజ్ దగ్గరనే ఉండిపోయినాం అంటే ఓ రీతిగా చెప్పాలంటే ఇంకో రీతిగా చెప్పాలంటే మతపరమైన జీవితము రెండు వేల సంవత్సరాల క్రితము ఏ సుప్రభు పుట్టుక దగ్గర దగ్గరనే నిలబడిపోయింది అదొక నామినల్ క్రిస్టియన్ లైఫ్ పుట్టుక దగ్గర నిలబడిపోయిన క్రైస్తవ సంఘం ఒకటి ఉంటే ఇంకోటేమో రక్షణ అనుభవం వరకే వచ్చి అక్కడి నుంచి ముందుకు పోలేకపోతుంది అయితే మనకి అనుగ్రహించబడ్డ బాధ్యత ఏంటంటే ఈ విషయాలన్నీ మనము ఆ ఫస్ట్ లేయర్లో ఉన్న క్రైస్తవులకి చూపించాలా అదొక బాధ్యత మనది అదే రీతిగా రెండవ బాధ్యత ఏంటంటే వేరే ఒక మంద కూడా నాకు అలాద నడ ప్రభు యుహాన్సు వార్తలు నాకు రెండు మందలు ఉన్నాయంటాడు ఒక మంద లోపలు ఉంది ఒకటి బయట ఉంది ఇంకో రీతిగా చెప్పాలంటే ఉపమానాలు చెప్తప్పుడు ప్రభు పర్లోక రాజ్యాన్ని దేనితో పోల్చాలా తప్పిపోయిన కుమారునితోని పోల్చాలనా ఒక స్త్రీ తన దగ్గర ఉన్న ఆ వృద్ధురాల్ ఒక కాసుని పోగొట్టుకునే దానితో లేక ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచముల పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసల పిండిని కలిపిన పిండితో పోల్చాలనా దేవితోని పోల్చాలా పర్లోగరాజాన్ని అనేక సార్లు ప్రభు ఉపారీతిగా పోల్సినప్పుడు ఏదో తప్పిపోయింది తప్పిపోయిన ఒక గొర్రె కొరకు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టినాడు పర్లోగరాజం అట్లుందంటాడు తప్పిపోయిన గొర్రె కొరకు పరిగెత్తాలా అది దేవుని యొక్క ఆసక్తి అన్నట్టు అయితే ఈ తప్పిపోయిన గొర్రెలన్నీ బయట ఉన్నాయి కదా లోపలనేమో అవి ఏం చేసినాయో వాటికి తెలియదు ఏదో మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ లో ఉన్నారు కానీ ఎవరు కూడా యేసుప్రభుని నేను చూడాల నా శరీరంలో ఉన్నప్పుడే అన్న తపన ఎందుకు రావట్లేదంటే ఆ ఫైనల్ లేయర్ ఆ మూడవ ఆవరణంలోనికి పోలేకపోతున్నారు అన్నట్టు ఇవి టోటల్ ఫోర్ ప్లేసెస్ అన్నట్టు మొదటిది రక్షణ అనుభవం లేని జీవితం బయట ఉంది రెండవది రక్షణ అనుభవం అనేటిది ఫస్ట్ స్టెప్ రెండవది అతి పరిశుధ స్థలంలో రోజు ఆయన శరీరత్నంలో పాల్పొందాలి అవకాశం ఉన్న కొనది ప్రతి ఇంటర్ రొట్టె విర్చరు వాళ్ళు ఈరోజు రింటర్ ఇంటర్ రొట్టెక్కడ విడుస్తున్నారు ఒక సంఘంలో ఆదివారము లేకుంటే కొన్ని సంఘాలలో ఓన్లీ ఫస్ట్ సండేనే ఆది రొట్టె విరుస్తారు కానీ ప్రతి ఇంటర్ రొట్టె విరిచిరు అపోసుల బోధలో మనము విరచడానికి వెనక ముందు వేస్తూ ఉంటాం నా బాధ్యత కాదు అనుకుంటాం కానీ దేవుడు పేద రాసిన పత్రికలో ప్రతి ఒక్కరిని యాజకులుగా చేసిండే కదా ఆల్రెడీ గ్రాంటెడ్ అవన్నీ కానీ మనము వాటిని పాటించలేని స్థితిలో ఉంటూ ఏం చేస్తున్నామంటే ఈ రోజు కూడా ఆ ఫస్ట్ లెవెల్ లోనే ఉండిపోయినాం అందుకు మనము విశేషమైన సేవ అనుభవంలోనికి పోలేకపోతున్నాం మిరాకుల్స్ హీలింగ్స్ అటువంటి మినిస్ట్రీస్లలో మనం ఉండలేకపోతున్నాం ప్రాఫెసీస్ లలో అసెన్షన్ అనుభవాలలో ఉండలేకపోతున్నాం పరలోకపు దర్శనాలు పరలోకపు ప్రయాణము పోయి మనం తిరిగి రాలేకపోతున్నాం అటువంటి అనుభవాలకి మనం పోలేకపోతున్నాం కానీ భక్తులందరూ పోయినారు కృత నిబంధన భక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం పాత నిధన భక్తులు అంటే వాళ్ళ విధానాలు వేరే వాళ్ళు ఎంతో ప్రయాసపడిపోయినట్టు మనం చూస్తాం ఆ ప్రవక్తల గురించి కానీ క్రొత్త వీళ్ళందరూ పోయినారు కదా అప్పసులలో అనేక మందికి అటువంటి దర్శనాలు కలిగినాయి పరోలోక దర్శనాలు కలిగినాయి ముఖ్యంగా ఫిలిప్ గురించి నేను ఎన్నిసార్లు చూపించిన ఆయన ఇక్కడ ఉంటే ఇంకో మాయమైపోతాడు ఆయన ఒక స్పెషల్ గిఫ్ట్ ఉండే దేవుడు టెలిపోర్టింగ్ అంటారు దాన్ని మన భాషలు చెప్పాలంటే ఇక్కడ సడన్లీ మాయమైపోతే ఇంకెక్కడో వయసు వార్త పనిచేస్తూ ఉంటాడు మళ్ళీ అక్కడ కనిపించడు సడన్లీ మాయమైపోతాడు అక్కడ నాపుంసకనికి చెప్పినాక మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు అతను అంటే అక్కడి నుంచి ఇంకెక్కడికో మాయమైపోయింది అన్న బాడీ వాళ్ళకు అటువంటి ఆ థర్డ్ రూమ్ అది ఏమంటాం థ్రౌన్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం వాటిని స్పిరిచువల్ లేయర్స్లలో ఆ థర్డ్ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి ప్రభుని ముఖాముఖిగా దర్శించి ఆయనతో సంభాషించిన సేవా జీవితము బహు అరుది రోజు ఎప్పుడైతే ఆ అనుభవంలోకి మనం పోతామో ఈ సేవ పరిచర్య టోటలీ డిఫరెంట్గా ఉంటుంది మినిస్ట్రీలో విశేషమైన అద్భుతాలు స్వతలు జరగడము మనుషులు వాక్యం పట్ల ఆకర్షింపబడము అనేకులు ప్రభుని చూడగలరు ఆ అనుభవంలోనికి మనం కూడా ప్రజలు ప్రజలు నడిపించడానికి ప్రేరేపిస్తూ ఇవన్నీ చూడండి అనేష్ ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఈ అనుభవంలోనికి పోవాలంటే అతి పరిశుద్ధ స్థలంలో అనుభవంలోనికి పోవాలంటే అపోస్త కార్యంలో పౌలు ఈ విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు ప్రజలకి ప్రకటిస్తే అప్పుడు అపోస్ల కార్యంలో పదవాధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ గలియా ప్రాంతంలో ఆయన సేవ పరిచయలు ఉన్నప్పుడు పదవాధ్యాయం ముప్పై ఎనిమిదో వర్షంలో ఏమని దేని గురించి అతను మాట్లాడుతుండే అన్న విషయం యేసు ప్రభు గురించి తన యోహాను బాప్తిజం గురించి చెప్పిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు అక్కడ మాట్లాడుతుండడా ప్రకటించే విధానం గురించి మాట్లాడుతుండడు తర్వాత సువార్తలు లేక సేవ పరిచర్య ఎట్లా ఉంటది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ముప్పై ఎనిమిదో చూడండి అదేదనగా దేవుడు నజరీడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనేదియే కాబట్టి సేవా పరిచర్యలో ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి నువ్వు మొదటి ఆవరణం నుంచి అంటే రక్షణ అనుభవం తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వరకు పోవాలంటే త్రీ స్టెప్స్ అవి అనుభవాలు ఎంతో సాక్రిఫైస్ చేసుకుంటే గాని కాదు ఈరోజు ఏ క్రిస్టియండంలో క్రైస్తవ సేవ జీవ విధానంలో సాక్రిఫైసెస్ చేసుకోవడము చాలా కష్టమైపోయింది మనుషులకి రకరకాల ప్రోగ్రామ్స్ తోని పరిగెత్తుతూ అనేకమైన పనులతో అలసిపోతున్నాం అన్నట్టు కానీ ప్రభు సేవా పరిచయలు అంటే ఆయనతో ఆయన సన్నిధిలో ఒంటరిగా వ్యక్తిగతంగా సమయం గడపడము అదొక మేజర్ సాక్రిఫైస్ లైఫ్ సాక్రిఫిషియల్ లైఫ్ అది మనం చేయలేకపోతున్నాం జస్టిఫికేషన్స్ ఉంటాయి కానీ అవి సరి కావు జస్టిఫికేషన్స్ ఏ రూపకంగా మనకి తృప్తిని ఇవ్వవు టెంపరీ హ్యాపీనెసెస్ ఇస్తాయి కానీ మనకు తెలుసు ఎక్కడో వెళితుంటుంది మన హృదయంలో నేను ఏదో చేస్తున్నాను పొద్దున్నది సాయంత్రం వరకు అనేసి జస్టిఫై చేసుకుంటాం కానీ ఇది కూడా ముఖ్యమే కదా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా అని జస్టిఫై చేసుకుంటాం కానీ అది టెంపరీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కానీ తెలుసు లోపల ఆత్మ పోషిస్తూ ఉంటుంది నేను ఏదో చేయలేకపోతున్నానని ఎందుకంటే దేవుడు నజరైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించని ఇవి టూ ఫోల్డ్ అనాయింటింగ్ అన్నట్టు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే సరిపోదు అని చెప్తుంది ఈ వాక్యం అది నేను మీకు ఎంఫసైజ్ చేస్తున్నాను ఇక్కడ పరశుద్ధాత్మ అభిషేకం ఉంటే సరిపోదు శక్తితోని కూడా నీకు అభిషేకం ఉండాలా దేవుడు నిన్ను శక్తితో కూడా నింపాలా మనం అనొచ్చు పరశుధాత్మ మీరు శక్తిని అందుతారు అని కదా మళ్ళీ అంటే కరెక్టే చెప్పిండు కానీ అవి రెండు దశలు పరశుద్ధాత్మ అభిషేకం లేకుండా శక్తి అభిషేకం రాదు అని చెప్తున్నాడు శక్తి అభిషేకం లేకపోతే ఏమవుతుందని కూడా అక్కడ చెప్తున్నాడు ముప్పై దశల్లో దేవుడు ఆయనకు తోడైనాడు కనుక ఆయన మేలు చేయొచ్చు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండి శక్తి అభిషేకం ఉంటే నువ్వు ఇతరులకు మేలు చేయగలవాడ్డ తర్వాత అపవాది చేత పిడిపబడ్డ వారిని అందరినీ స్వస్థపరచుచ్చు ఆయన సంచరించు కాబట్టి ఇక్కడ నేను ఒక పర్టికులర్ లెసన్ నేర్చుకుంటే ఈ అనైంటింగ్ అనేది చాలా మటుకు ఓన్లీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే సరిపోతుంది బ్రదర్ అనుకుంటారు కానీ కాదు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం ఎందుకంటే ఇవన్నీ లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎట్లా వన్ బై వన్ పాస్ అవుతుంటా రావాలా పరీక్ష ఎదుర్కోవాలా బహు కష్టమైన పరీక్షలు ఉంటాయి ఎందుకంటే ఈ విశేషమైన సేవ పొందాలంటే నువ్వు ఎంతగా ప్రయాసపడి ఉండాలనో ఊహించుకో నేను ఈ ఈ ఈ గొప్ప గొప్ప బయోగ్రఫీస్ చదివిన నేను ఒక ట్వంటీ ట్వంటీ పీపుల్ బయోగ్రఫీస్ చదివింటాను నేను పర్టిక్యులర్ గా ప్రతి ఒక్కరిది లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో గొప్ప గొప్ప దైవజనులు విశేషమైన అద్భుతాలు రివైవల్ మీటింగ్స్ లో వాటిని కొనసాగించిన గొప్ప గొప్ప దైవజనుల గురించి వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు నేను అప్పుడు గమనించిన ఏంటంటే వీళ్ళందరిలో ఒక యూనిఫామ్ ప్యాటర్న్ నాకు కనిపించింది ఏంటంటే వీళ్ళు సడన్లీ డిసపిర్ అయిపోయి ఎక్కడో ఒక స్థలంలో పోయి ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ట్వంటీ డేస్ ఎవరు కనిపించకుండా ఉపాస ప్రార్థన తీసుకునేటోళ్ళు ఇళ్ళు అయితే ఎక్కడో ఒక స్థలంలో ఆ బయోగ్రఫీలో ఒక లైన్ విడిచిపెట్టేటోళ్ళు నాలంటూ కావచ్చు బహుశా అదేంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఆ ఫాస్టింగ్ ప్రేయర్ లో వాళ్ళకి విరక్తి రావడం ఒంటరిగా కూర్చొని చీకటి గదిలో నేను ఏం చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా ఏం జరుగుతలేదే తర్వాత ఆకలి దాహం కావడము నిద్ర రావడము దాని తర్వాత ఎవడో పిలవడము బయటికి రావడం అట్లా ప్రేయర్ బ్రేక్ అయిపోతుంది కానీ చివరికి వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయిన ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం సిక్స్త్ టైం అట్లా ఒక వన్ వీక్ తర్వాత అలవాటు పడడం ఫాస్టింగ్ ప్రేయర్స్ బాడీ దానికి అలవాటు పడిపోతుంది అన్నట్టు ఒకసారి అలవాటు కాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అదే ఒంటరిగా తలుపులేసుకొని లోపల ప్రార్థన చేస్తూ ప్రభుని ముఖాముఖికి చూడడం ఎక్కడో ఒక స్థల ఒక లైన్ విడిచిపెట్టారు దేవుడు నా రూమ్లోకి నడుచుకుంటూ రావడం నేను చూసిన నిలు తెల్లటి అంగి నిలువుటి అంగి ధరించుకొని వెలుగుతూ వెలుగుమయం ఆ చీకటి గదిలో నేను బహుగా వెలుగుని చూస్తున్నా అని ఎక్కడో ఒక జాగల ఒక లైన్ విడిచిపెడతారు అన్నట్టు అది నేను క్యాచ్ చేసిన వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే నీ ఉపాస ప్రార్థనలో ఒక్కసారి నువ్వు ప్రభుని చూడగలిగితే అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చినాక నీ సేవాలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకు అంటే నేను నేర్చుకుంది ఏంటంటే ఈ వాళ్ళ చరిత్రల నుంచి వాళ్ళ బయోగ్రఫీస్ నుంచి ఆయన నువ్వు ముఖాముఖిగా చూస్తే ఆయన సజీవుడు అని మరి విశేషంగా నువ్వు చెప్పగలవు లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు టెక్స్ట్ బుక్ అదేంది బైబుల్లో ఉన్న టెక్స్ట్ని చదివి చెప్తున్నావు ఆయన సజీవుడు అని ఎప్పుడు చూసినావునని ఆయన సజీవుడని ఎప్పుడు చెప్పగలవు నువ్వు నువ్వు ఎప్పుడు రుజువుపరచలేవు నువ్వు చెప్పగలవా లేదు నేను చూసిన ఏ సూపర్ అవన్నీ నువ్వు ఎప్పుడైనా చెప్పగలవా నీ పరిచయలో చెప్పలేవు అన్నట్టు కాబట్టి అక్కడ ప్రభుని నువ్వు ముఖాముఖిగా చూడగలిగితేనే కానీ ఆయన మహిమలోనికి నువ్వు ప్రవేశించలేదు అంటే నీకు అత రోన్ రూని ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు అన్నట్టు ఇక్కడిని ఇంకా ఫస్ట్ లేయర్ లోనే ఉండిపోయినావు సువార్త దగ్గరనే కానీ సువార్త అంటే రక్షణ అనుభవం తర్వాత టూ మేజర్ లేయర్స్ ఉన్నాయి అవి చాలా కష్టతరమైనవి చాలా లేదు బ్రదర్ నన్ను యాచకునిగా ఎన్నుకోలేదు బ్రదర్ దేవుడు అంటాడు కానీ పేతునంటే అందరినీ యాజకులుగా ఎన్నుకున్నాడు అన్నాడు కానీ మనల్ని మభ్య మతపరమైన జీవితం ఏంటంటే నువ్వు యాచకుని కాదు నీకు పిలుపుందా నీకెవడు పిలిచిండు ఇట్లా చెప్తారు ఒకప్పుడు ఈ ప్రశ్నలు చాలా మంది ఇస్తే వాళ్ళు సేవకులు నీకు ఎవరు అభిషే ఎవరు నేను అభిషేకించారు అని దేవుడు అభిషేకించినప్పుడు మనుషుల అభిషేకం ఏం పనికి దేవుడు అభిషేకించాలి కదా ఫస్ట్ పాయింట్ అండ్ ఆల్రెడీ మనల్ని సిద్ధపరచుడు రక్షింపబడ్డ వారిని అందరినీ సర్వశ్లోకానికి వెళ్ళి సాక్షిగా నిలబడమన్నాడు నమ్మిన వారిని శిష్యులుగా చెప్పి అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ శిష్యులుగా తయారు కావాలంటే ఏ స్లో గురించి పోవాలి కదా వాళ్ళు చెప్పుకుంటూ పోయినప్పుడు ఆయనతో దగ్గర పోయి సంభాషించాలి కదా అందుకు అతి పరిశుద్ధ స్థలపు అనుభవం రావాలంటున్నాడు అవి లేకపోతే మటుకు నువ్వు అపవాది చేత పీడింపబడ్డ వారిని స్వస్థపరచలేవు ఇతరులకు నువ్వు మేలు చెయ్యలేవు మనమేదో చేస్తున్నాం అనుకుంటాం కానీ అవన్నీ చింపిరి కూడాలంటాడు ఏషాయభక్తుడు కాబట్టి ఇటువంటి శక్తి అనుభవంలోనికి మనం పోవాలంటే ఎఫ్ఎస్ఎ రాష్ట్ర మనం చూస్తూ ఉంటాము మరియు మద్యంతో మత్తులో ఉండకుడి ఇది ఆశ్చర్యమైన వాక్యం బ్రదర్ నేను తాగను బ్రదర్ నాకు ఆల్కహాల్ అలవాట్లేదు బ్రదర్ అంటారు అది ఏదన్నా మద్యం లోకాతీతమైన జీవితమే మద్యం ఈ లోకపు న్యూస్ అదొక రకమైన మద్యం అదొక మత్తు దాంట్లో పడ్డారంటే అడిక్షన్ కదా మత్తు అంటే అడిక్షన్ యాక్చువల్గా కాబట్టి దేనికి అడిక్ట్ అయిపోతే నువ్వు అందులోనే టైం అంతా వేస్ట్ చేస్తూ మొబైల్ ఫోన్ అడిక్షన్ ఉందనుకో దాంట్లోనే టైం అంతా పోగొట్టుకుంటా ఉంటావు ఎన్ని గంటలైనా దాని మీద నువ్వు పెడతానే ఉంటావు కానీ శ్రేష్టమైన ఆ టైంని నువ్వు ప్రభుత్వ సన్నిధిలో గడపలేవు అది దుర్వ్యాపారం అంటాడు గడపకపోవడం ఏ మత మత అయినా కానీ అది మద్యమైన ప్రతిదీ కూడా నిన్ను ఇంటాక్సికేట్ చేస్తుంది అన్నట్టు జీవితం ఆ ఇంటాక్సికేట్ లైఫ్ నుంచి నువ్వు బయటికి రాకపోతే నీకంత లాస్ ఏ దుర్వ్యాపారం అంటే లాస్ కంప్లీట్ లాస్ అన్నట్టు లైఫ్ అంతా లాస్ అయిపోతుంటుంది నేను ప్రభుని నమ్ముకొని ఏం లాభం అంటారు చాలా మంది ఏం లాభం అంటే నువ్వు ఆ థ్రోన్ రూమ్ ఎక్స్పీరియన్స్ వరకు పోలేకపోయినా నీకు ఎవరు అది చూపించలేకపోయినారు బ్లేమ్ చేయొద్దు కదా ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి వీల్లేదు దేవుడు అన్నాడు లేఖాలను పరిశోధించండి మొదట ఏం రాయబడింది మీరు చదవలేదా అంటాడు చదవాలా మనం అయితే ఆత్మ పూర్ణులై ఉండేది పూర్ణత అంటే సంపూర్ణంగా పరిశుధాత్మ అభిషేకం మనకు ఉండాలంట ఎండ్ టైమ్స్ వరకు అంటే మన ఆత్మీయ జీవితం రక్షణ అనుభవం అంటే ఫస్ట్ లేయర్ నుంచి లాస్ట్ లేయర్ వరకు పోయేటప్పటికీ చివరి నీ లైఫ్ ఎండింగ్ టైంకి నువ్వు సంపూర్ణంగా ఆత్మపూర్ణ ఉండకపోతే బహు కష్టం అనేదే అందుకే అపుస్లకార్యంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఖచ్చితంగా ఆయన కొరకు సాక్షులుగా ఉండాలంటే ఏం చేయాలా ఇవి నేను పాటించాలా ఎందుకంటే మనం వింటున్న వాక్యాలన్నీ కేవలం వినేష్ వెళ్ళిపోయే వాళ్ళం కాదు వీటిని ఎట్లా ప్రాక్టీస్ చేయాలా ప్రవ్వ నాకు మెథడ్ నేర్పు ప్రవ్వ ఎట్లా ప్రార్థనలు కూర్చాల ప్రభు ఎట్లా ప్రిపేర్ కావాలా ప్రేయర్కి ఎందుకంటే అనేకమైన పనులతో అలసిపోతున్నాం మనం నిద్రపోతాం లేకపోతే మార్నింగ్ రాగానే అవును ఇన్ని ఇంపార్టెంట్ పనులే కదా ఈ లోకాతీతమైన అన్ని ఇంపార్టెంట్ లాగానే ఉంటాయి కానీ అవి చేయకపోవడం వల్ల నష్టం పో మనం కానీ ఆయన ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఎనిమిదో వచనంలో అపోస్ల కార్యము మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏమంటుందంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు ఒకటి ట్రాన్సిషన్ ఒక దశ నుంచి ఒక దశకి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీరు శక్తి ఏం జరుగుతుంది గనుక అంటే ఫస్ట్ కాజ్ పరిశుద్ధాత్మ అనేది ఫస్ట్ కాజ్ దానికి ఎఫెక్ట్ వచ్చి శక్తి శక్తి నొందినప్పుడు అది సెకండ్ కాజ్ అవుతుంది శక్తి ఏం జరుగుతుంది అంటే మీరు ఎరుశల్యంలోను యూదయ సమరయ దేశంలో ఎంతటను బూది గంతంల వరకును నాకు సాక్షులై ఉంటురని వారితో చెప్పాను ఈరోజు కేవలము నువ్వు వాక్యం చెప్తే ఎవడు వింటలేడు నేను గమనించిన ఆ ఎందుకు వింటలేరు అన్న విషయము మనకి ప్రభు జ్ఞాపకం చేస్తాడు మార్గసు వార్తలో ఎందుకు ఇది జరుగుతలేదు ఇప్పుడు చెప్తారా కొంతమంది ట్వంటీ అవర్స్ వాక్యాలు నడుస్తూనే ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ ఈ దేశం మార్తలేదు ఈ రోజుకి కూడా టూ పర్సెంట్ త్రీ క్రిస్టియానిటీ ఉందంటే ఇన్ని కోట్లు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి సువార్త పరిచయం చేస్తుంటే లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఈ రోజుకి కూడా టూ త్రీ పర్సెంటే ఎందుకు ఉందంటే ఆ చర్చ్ సిస్టమ్ ఉన్న ఫాల్ట్ ఏదని అర్థం చేసుకున్నాను అది ఏంటంటే మార్కు సువార్త పదహారవ అధ్యాయం ఇరవై వర్షంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు మీరు బూది వరకు సాక్షులై ప్రయాణిస్తున్నారు కానీ ఏం జరుగుతుంది అక్కడ ఇరవై వర్షంలో వారు బైల్ దేరి వాక్యం అంతటా ప్రకటించిది ప్రకటిస్తున్నాం అంత పట్టా ప్రకటిస్తున్నాం ప్రభు వారికి సహకార కూడా అయి ఉండేది ఆయన సహకారం లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చెయ్యలేము అనేది కూడా జ్ఞాపకం చేస్తాడు దేవుడు మనకి ఈరోజు కానీ అక్కడ ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు నిజంగా సువార్థను ప్రకటించినప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది ఫస్ట్ కాజ్ తర్వాత సెకండ్ కాజ్ తర్వాత ఎఫెక్ట్ ఫస్ట్ కాజ్ ఏంది బయలుదేరి వాక్యం ప్రకటించాల సెకండ్ కాజ్ ప్రభు వారికి సహాయం ఉండాల అది సెకండ్ కాజ్ కానీ చివరికి జరిగేది ఏమంటే వెను వెంట సూచక క్రియల ఇది ఒకటి మిస్ అయిపోయింది చర్చ సిస్టమ్ లో ఈరోజు కాంప్రమైజ్డ్ లైఫ్ ఆయన నిన్న నింతరం గొప్ప దేవుడే ఆ రోజు జరిగిన అద్భుతాలు విశేషంగా సంఘాలలో ఈరోజు వాటిని రెసిస్ట్ చేస్తున్నవి ఎందుకంటే ఆ అయిపోయింది బ్రదర్ అంటుండ్ మన అపోసలకారం అయిపోతే దాన్ని ఎందుకు ధ్యానిస్తున్నావు దాన్ని ఎందుకు చదువుతున్నావును ఈరోజు అప్పోసుల బోధ ఎక్కడ కనిపించదు చర్చెస్లలో బోధయే అప్పోసుల బోధయని ఒక పాట పాడుతుంటారు చర్చెస్లలో కానీ ఎవరు కూడా ఆ బోధలో లేరు ఈరోజు ఎందుకంటే ఆ బోధలో పరిశుద్ధాత్మ మరియు శక్తి అభిషేకం ఉంటుంది అపోస్ల కారాలను చూస్తాం వాళ్ళ వాళ్ళ విశేషమైన సేవ ఎట్లా చూడండి వాళ్ళు పోయి ప్రకటించినాక ప్రభు వారికి సహకుడు సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచి వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను అంటే నేను అనేది ఏంటంటే నువ్వు వాక్యం చెప్పినప్పుడు దాని దాని ఎఫెక్ట్ ఏంది దాని కాన్సిక్వెన్స్ ఏంది హీలింగ్స్ జరుగుతాయి నో డౌట్ మిరకుల్స్ జరుగుతాయి నో డౌట్ విశేషమైన అద్భుతాలు జరుగుతాయి నో డౌట్ అవి రీఫోర్స్ చేస్తున్నాయని చెప్తున్నాడు వాక్యము స్థిరపడతాను ఈ రోజు సవాల్ చేస్తున్నారు కానీ మనం సైలెంట్ గా జారుకుంటున్నాం ఎవరికి కూడా రుజువు పరచలేకపోతున్నాం ప్రభు ఆయన సజ్జుడని ఎట్లా రుజువు పరచగలవుందని చెప్పు ఆయన చూడనే చూడకపోతేవే కేవలం వాక్యాన్ని విన్నావు గాని ఈ వాక్యము నిజమని రుజువు పరచలేకపోతున్నాం మనం కాబట్టి ఆయనని మనం చూపించలేకపోతున్నాం ఆయన చూపించాలా అంటే ఏమి చేయాలా నీ సేవా పరిచర్యలో ఇటువంటి విశేషమైన శక్తి కనిపిస్తుందా నీకు పరిశుధాత్మ ఉండొచ్చు కొంతమందికి గురుపారులు ఉంటాయి కొంతమందికి గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఉంటాయి గిఫ్ట్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి ఇవన్నీ నేను నమ్ముతా హండ్రెడ్ ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి వాక్యం ఉంది కాబట్టి నమ్ముతాను వాక్యంలో లేకపోయింటే వాటిని నమ్మకపోయేవాడిని ఏమో టెస్ట్ కూడా చేసుకుంటాను ఇవి నిజంగా ప్రభు నుంచి కలిగినాయా లేవని ప్రభు ప్రార్థిస్తా ప్రభు ఇది మీ నుంచి వచ్చిందా లేదన్నా నాకు బయలుపరిచిందైనా అని ప్రార్థిస్తా ప్రార్థించకపోతే నేను ఈ విశేషమైన పరిశుధాత్మ కార్యములు శక్తివంతమైన కార్యములు జరగకపోతే చర్చి సిస్టమ్ ఈరోజు ఎంత శ్రమలుగుండబోతుందో మనందరికీ తెలుసు ఎవరికి నువ్వు రుజుపరచలేవు ఎక్కడ నువ్వు రుజువుపరచలేవు అటువంటి మిరాకుల్స్ ఎక్కడ కనిపిస్తలేవు చర్చి సిస్టంలో విని విని మనుషులు విసుగు చెందిన వాక్యాలు చర్చస్లలో ఎన్ని సండేస్ విన్నా ఏమి కార్యాలు జరుగుతలేవు ఎందుకంటే ఆ వాక్యంలోని ఆ జీవము వాళ్ళు రుచి చూడలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారంటే మనం అది చూపిస్తలేం వాళ్ళకి మన మనం ఫెయిల్యూర్ అన్నట్లు మనం ఫెయిల్ అయిన అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కానీ ఇక మీదట ఫెయిల్ కాను అన్న విషయము ఈ వాక్యం మనల్ని కార్యం చూపించాలి చూడండి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఇప్పుడు నేనేం చేయాలా ఇప్పుడు నేనేం చేయాలా ఇరవై వచనం ఎఫస్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇరవై వచనంలో పౌలు ఈ ఎఫ్ఎస్సి సంఘానికి రాసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకు చూపించండు దేని విషయంలో ప్రార్థిస్తున్నాడు అంటాడు పంతొమ్మిదవ వర్షంలో మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుకున్నాను ఈరోజు సేవకులు పరశుద్ధాత్మ పొందుకున్నారు కానీ శక్తిని పొందుకోలేరు కాబట్టి వాళ్ళు శక్తిని పొందుకోవాలని ప్రార్థిస్తున్నా అంటున్నాడు మనమందరం ఇట్లా ప్రార్థించాలి కమిగట్టం జ్ఞానంనకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు ఆయన ప్రేమ ఎటువంటిదని చూపించాలంటే నీవు ఎటువంటి ప్రార్థన చేయాలా దానికి తగిన శక్తి కూడా కావాలంటున్నాడు కాబట్టి ఆది ను రుజు పరచాలంటే నీకు విశేషమైన ఆ యొక్క శక్తి అభిషేకం అవసరం అని చెప్తుంది వాక్యం శక్తి కావాలని ప్రార్థిస్తున్నాను తర్వాత చూడండి ఇరవై వచనంలో మనలో కార్య తన శక్తి శక్తి చొప్పున మనము అడుగు వాట అత్యధికంగా చేయు శక్తి దేవునికి క్రీస్తు యేస్సు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక ఆమెను అంటున్నాడు అంటే చర్చిలో ఎట్లుండాలంటే శక్తి కార్య సాధకమైన తన శక్తి అదొక ఫస్ట్ పాయింట్ తర్వాత ఊహించిన వాటన్నిటి కంటేను అత్యధికంగా చేయు శక్తి ఊహించిన వాటి కంటే శక్తి నీకు కావాలా అని ప్రార్థించమంటున్నాడు పౌలు ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం ఎఫస్సి రాసిన పత్రిక ఎన్ని సార్లు ధ్యానిస్తాను నేనైతే మెడిటేషన్ లో ఎన్నెన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉంటాడు ఇవి నువ్వు చేయాలి ఇప్పటి నుంచి ప్రార్థన ప్రభ్వా నువ్వు ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ప్రామిస్ నేను ఈ వాక్యాన్ని పట్టుకొని ఇప్పుడు ప్రార్థిస్తున్నా కార్య శక్తి నాకు కావాలా నేను సేవ చేస్తున్నానంటే నా సేవా కార్యాలలో అత్యధికంగా నాకు శక్తి మీరు చూపించాలా ప్రవ్వ నేను నేను అనేకలకు చూపించలే నా దేవుడు జీవగల దేవుడు మోషం చూపించలేదా ఫరు ఎదుట ఏలియా చూపించలేదా బయలుదేవత ప్రవక్తల ఎదుట లేకపోతే గొప్ప గొప్ప దేవజనులందరూ అటువంటి విశేషమైన సేవ చేసినట్లు మనం చూస్తాం ఆ ఒక్కరు కాదు అందరూ చేసినారు ప్రతి ఒక్కరు విశేషమైన సేవ చేశారు ఎందుకంటే జస్ట్ వాళ్ళు ప్రీచ్ చేయలేదు చెప్తుంది వాక్యం మనం ఏమంటున్నాడే జస్ట్ ప్రీచ్ చేస్తే చాలు బ్రదర్ ఉత్తర సువార్త చెప్తే బ్రదర్ అంటారు కాదు అది కేవలం ఫస్ట్ లేయర్ ఎక్స్పీరియన్స్ అనేసి మనం అనేక పర్యాలు చూస్తా ఉంటాం కాబట్టి సాయంత్రం నా వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రభు మనకి అటువంటి అవకాశం అటువంటి అభిషేకం అనుగ్రహించాల కేవలం పరిశుధాత్మ అభిషేకమే కాదు శక్తి చేత కూడా అభిషేకం మన అనుగ్రహించాల ఇది రావాలంటే ఆయన నేను జాగ్రత్తగా వీడు దీన్ని హ్యాండిల్ చేయగలడా వీడు రక్షింపబడ్డవాడే కరెక్టే కానీ వీడికి ఇటువంటి ఇటువంటి విశేషమైన శక్తిని నేను అభిషేకిస్తే వీడు దీన్ని మేనేజ్ చేయగలడా దీనికి తగినట్లు జీవించగలడా ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఆ యొక్క మహిమ అనుభవంలోనికి పోయినావంటే అక్కడి నుంచి నువ్వు తప్పు చేసినవంటే నేను ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని ఏలియన్ గురిసిన ఉపమానం మోషన్ గురిసిన ఉపమానం అదే సంబంధించిన ఉపమానం అదే మిస్టేక్స్ జరిగినాయి అందుకు దేవుడు లేపేశాడు ఇన్స్టెంట్ గా దాని తర్వాత కానీ ఆ థ్రోన్ రూమ్ ఎక్స్పీరియన్స్ అందుకే ఇంతకాలం మర్మంగా పెట్టింది దేవుడు ఎందుకంటే ఆ అనుభవంలోకి పోయి నువ్వు ఉపాసం ఉండి నలభై దినాల ఉపాసం ముఖాముఖిగా చూసి ఆయన పరిశుధ పర్వతం ఎక్కినావనుకో నీకు విశేషమైన సేవ పరిచయ అనుగరిస్తాడు అత్యధికమైన శక్తి గల అది మరి నువ్వు వాక్యం వాక్యం స్టార్ట్ చేస్తేనే దుష్ట శక్తులన్నీ పారిపోతుంటాయి మనుషులలో మిరకలు జరుగుతూ ఉంటాయి వాక్యత ఆకర్షించుకొని వారి పశ్చాత్తాపప్తాన్ని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి పాపం లొప్పుకొని ప్రభుత్వ వారి సమర్పించుకుంటారు నేను ఇటువంటి సేవ చేయాలంటే ఎంత త్యాగం చేయాలా మినిమం సిక్స్ అవర్స్ ప్రేయర్ చేయగలవా మినిమం మా బ్రదర్ మ్యాక్సిమమ్ అను అనేది నేను అలారం పెట్టుకొని ప్రార్థన చేస్తాను యాక్చువల్గా ఎవ్రీడే ఎందుకంటే శరీరం బలైనతలు తెలిసి అలసిపోతూ ఉంటాము కాబట్టి గాలి నిద్ర వస్తూ ఉంటుంది అండ్ మీకు తెలిసి నిద్ర పెట్టిస్తుంటాడు అందుకే అలారం పెట్టుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేసుకుంటా ఒక్కడిని లేకపోతే నీకు ఇంకా వేరే మార్గమే లేదు జస్టిఫికేషన్ గాడ ఎంత వస్తుందా దేవుని కూడా తెలుసు కదా అది జస్టిఫికేషన్ అన్నట్టు కానీ ఎప్పుడైతే ఎంత గాఢ నిద్ర అలారం లేచి ఇమ్మీడియట్లీ పరిగెత్తి పోయి మోకాల ప్రార్థన చేస్తుంటే ఆ నిద్ర ఎక్కడికి పోతుందో ఈ అనుభవము ఎన్నోసార్లు నేను రుచి లైఫ్ లో అటువంటి అనుభవంలోనికి మనం అందరం పోవాలా అటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రించాలంటే ఒకటే వాక్యాన్ని నేను మీకు సేవ పరిచర్యలో శక్తి ఎట్లా బయలుపరచబడుతుంది అనేది ఇది అపోస్ల కార్యాలను మనం చూస్తున్నాం అపోస్ల కార్యము మూడో అధ్యాయంలో నేను ఎన్నిసార్లు నీకు చూపించిన బైబిల్లో కొందరు తొమ్మిది గంటలకు ప్రార్థిస్తున్నారు ప్రతిరోజు వీళ్ళు శిష్యులు అపోస్లలో తొమ్మిది గంటలకి దేవాలయం పోయి ప్రార్థించే అక్కడ వాక్యం ఇప్పుడు చూడండి మూడో అధ్యాయం ఏమిటండి పగలు మూడు గంటలకు ప్రార్థన చేస్తున్నారు తొమ్మిది గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి 6 గంటలకు ఒకసారి పన్నెండు గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అన్నీ చూపించిన వాక్యాలు మిస్ట్రీ అది అపోస్ల బోధ వీళ్ళు కరెక్ట్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తున్నారు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తర్వాత కరెక్ట్ త్రీ కి ప్రార్థన చేస్తారు ఇక్కడ ఉంచి ఫస్ట్ చాప్టర్ త్రీ ఫస్ట్ వర్స్ పగలు మూడు గంటలకు ప్రార్థన చేస్తారు నేను ఆఫీస్లో కూడా అలారం పెట్టుకొని ప్రేయర్ చేస్తాను బాత్రూమ్లకు పోయో ఎక్కడ ఒక జాల పోయో లేకపోతే ఆఫీస్లకి వెళ్ళి బయటకు వచ్చి అక్కడి నుంచి నేను లైబ్రరీకి వెళ్ళిపోయా లైబ్రరీలో ఒక సీక్రెట్ లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటా చేసుకోకపోతే మనం సర్వైవ్ కాలేము సేవ చేయలేము గాయాలు నీ శర్రము నీ ఆత్మ నీ మనసు రోగాలతో పీడింపబడతా ఉంటాం మనం ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వీటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే ఇవి మనకు అవసరం ఎందుకంటే ఆత్మీయ పోరాటం అంటే యుద్ధము ఇది కదా ఆత్మీయ పోరాటం అంటే ప్రార్థనతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా దే విధానం లేదు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అంగ కవచాన్ని ధరించుకొని మోకాళ్ళ మీద ఉంటావో అదే యుద్ధం వాడితో పోరాడుతున్నాను ఎంతసేపు నువ్వు మోకాళ్ళ మీద ఉంటే అంతసేపు దుష్టాత్మల మీద నువ్వు మీద సైతాన్ని మీద విజయం పొందుతావు ఏ రోజైతే నువ్వు మీద ఉండడం మానేస్తావో వాడు నిన్ను సునాయాసంగా పడగొడతాడు అది ఎన్నో విధానంగా మనం పడగొట్టి ప్రయత్నిస్తూ ఉంటాడు ధన వ్యామోహంతో కామప్ కోరికలతోని శరీర వ్యాయామాలతోని ఏదో రూపకంగా మెటీరియల్ బెనిఫిట్స్ తోని మనీతోని ముఖ్యంగా ఈ రోజుల్లో సేవకులందరూ పడిపోతున్నారు మనీకి ఆ తర్వాత ఆ ఎసబేలు ఆత్మ వెంటాడుతుంది చర్చస్థల్లో ఈరోజు ఎంతమంది సేవకులను మనం చూసినాం రీసెంట్లీ పడిపోయినారు వీటన్నిటికీ నువ్వు పడిపోలేదనుకో వాడు నిన్ను అబద్ధ బోధతో పడగొడతాడు వాడి సే వాడి విధానాలే తెలుసు వాడిని వీడు వీటి దేనికి పడాడు వీడిని బడగొట్టాలంటే అబద్ధ ప్రవచనాలతోని అబద్ధ బుధ తట్టు తిప్పేసి వాడిని అక్కడి నుంచి దేవుడి నుంచి దూరం చేయాలి ఇవన్నీ బహు కష్టతరమైనవి కానీ మన ప్రభు శాయకుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన వాడు ఎందుకంటే మనం ప్రేమించినాం కాబట్టి పగలు చూడండి మూడవ వచ్చిన మూడో అధ్యాయం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలం పేతురును యూహాన్ని దేవలంకి ఎక్కి వెళ్ళి చుండగా మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండేను వాడు దేవలంలోనికి వెళ్ళి భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారం అను దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చి అయితే ఇక్కడ అప్పటికే వీళ్ళు పరిశుధాత్మ అభిషేకము శక్తి అభిషేకం పొందుకున్న వాళ్ళు వీళ్ళందరు దాని తర్వాత జరుగుతుంది విషయం ఆ మిద్ద మీద నుంచి దిగొచ్చి పైకప్పు నుంచి దిగొచ్చి కింద పబ్లిక్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ తర్వాత జరిగినది మీరక్కరి పేదరును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వారు చూచి వాడు చూచి భిక్షం అడగగా చూడండి పేతురు యోహనను వాణిని తేరి చూచి మా తట్టు చూడు అనేది అది సీక్రెట్ నీ నీ సేవ విషయంలో నీ సేవ పరిచయాల్లో మెరక్లు జరగాలంటే ఇది ఒక విషయం పేతురు యోహన్ల నుంచి నేర్చుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు మన ప్రభు నుంచి నేర్చుకున్నారు అది ఏం చేస్తారు వీళ్ళంటే ఫస్ట్ వాణ్ణి నా తట్టు చూడు నా కళ్ళు చూడు అని ఆయన చేతులు పట్టుకున్నారు రెండు చేతులు పట్టుకొని నా కళ్ళ కళ్ళు చూడు అన్నారు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాడికి ఏం కనిపించింది వీళ్ళ కళ్ళల్లో నాకు తెలియదు పేతురు యోహనను వాణిని తేరి చూచి మా తట్టు చూడు మని వాణ్ణి చూస్తున్నారు కండ్ల కండ్లు ఇప్పుడు నా కళ్ళ కళ్ళను చూడు అని చెప్తున్నారు వాడు వారి ఏమైనా దొరుకునేమో కనిపించు వారు ఎందుకు లక్ష్యం ఉంచాను అంతటా పేతురు వెండి బంగారం నా గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరైన ఏ సుక్రిస్తున్నావమ్నా నడుమని చెప్పినప్పుడు వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు వెంటనే వాడిని బాదంలోనూ చీలమండంలో బాధనం పొందాను వాడు దిగున లేచి నిలిచిండి నడిచిన తర్వాత ఏం చూడండి నడుచుచ్చు గంతులు వేయచ్చు దేవుని స్థితించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను వీడు ప్రతిరోజు బయటనే ఉన్నాడు గేట్ బయట వాడికి ఆ రక్షణ అనుభవం రాలేకపోయింది ఎన్ని సంవత్సరాలు బయటనే డిపెండ్ వాడు కాబట్టి ఆ బయట నుంచి లోపలికి తీసుకొని పోవాలంటే పేతుర్యూహాలు రావాల్సిందే మన పరిచయాల్లో ప్రభు అటువంటి సేవ నడిపించాలా ఆ కంట్లో కండు పెట్టి దుష్ట శక్తులు గజగజ వనక అన్న విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే వీరి మీద అటువంటి శక్తి ఉంది ఆ శక్తి నీ శరీరంలో ఉంటుంది నీ చేతులలో ఉంటుంది నీ కళ్ళలో ఉంటుంది నీ మాటలో ఉంటుంది అది విశేషమైన కార్యం జరిగి తీసుకుని వస్తుంది ప్రభు చెంతక అనేకులను అటువంటి సేవలో ప్రభు మనందరూ నడిపించాలని ప్రార్థిస్తున్నాం పరుషుధర ఒక తండ్రి మీకు వాదనాలైనా ఈ యొక్క సాయంత్రం సమయం సేవ పరిచయల ముందు కొనసాగాలనో మీరు మాకు చెప్పించినారు ప్రవ్వ ప్రార్థించమని చెప్పినారు మీరు మేము ప్రార్థిస్తున్నాం మీరు ఏ రీతిగా అయితే పరుశుద అభిషేకం పొందినరో మేము కూడా అట్లనే పొందుకోవాలా ప్రభు ఎందుకంటే క్రీస్తునిప్పోలు నడుచుకోమన్నాడు పావులు అవును ప్రభ్వా నేను ఏ రీతిగా క్రీస్తుని పోలు నడుచుకున్నా నన్ను కుప్పోలు నడుచుకోనన్నారు కాబట్టి మేము కూడా అటువంటి అనుభవంలోనికి పోవాలా ప్రభు అటువంటి అనుభవం ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి వాక్యము ఆ రీతిగా హెచ్చరించింది కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు మమ్మల్ని అందరినీ అట్లా అభిషేకించండి పరిశుద్ధాత్మతోను శక్తితో అభిషేకించండి అత్యధికమైన శక్తితో సేవా పరిచర్యల మేము ముందు పోవాలా అనుమానించేది లేని లేదు ప్రభ్వా మీ మైమార్దం నిలబెట్టుకోమని ఏ శ్రీ పరిశుద్ధ నామంనా ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్ స్తోత్రం నైన పరుషుది మైమూర్న తిడ సర్వాధికారి ప్రశుద్ధికరతైన ప్రభావానికే వందనాడు ప్రభావ నిన్న నీటి నిరంతరం ఏక రీతి ఉన్నతండ్రి నీకే వందనాలు ప్రభ ఈ ఇచ్చిన అవకాశం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మమ్మల్ని తగానో ప్రేమించే దేవానికి స్తోత్రం నాయన ఏసు ప్రాభగా చిన్న ముందు కూడిన ప్రభా ఇద్దరు ముగ్గురంత అక్కడ ఉంటాను మా మధ్యలో ఉన్న దేవానికి వందనాన్ని వాక్త మమ్మల్ని స్తోత్రం నాయన ఈ రాత్రిలో ఉంది కనుక ప్రభ మీద అతిపరుషితంగా జీవించాలా మాలో ఎటువంటి ఏసుప్రప పాపం లేకుండా సహాయపడండి అతిథి పరిశుద్ధంగా పచ్చబడండి ప్రభు యసు ప్రభాంత కడగండినయన ఇంకా ఏసుకృష్ణ నామంలో సేవ ఇంకా నువ్వు వాక్యానికి వివిధ కలిగి జీవించాలా ఏసు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసు స్తోత్రం నాయన ఇంతవరకు యస్సు ప్రభు ఆశీర్వదించండి ఇంకా దీవించండి లేవరైతే గొప్ప వాడి కొండి సేవల ప్రభాని పరిశుద్ధాత్మకత అభిషేకించి మీరు గొప్పగా వాడి కొండి ప్రభు ఎస్ అయానికే వందనాడు ప్రభ అయానికే వందనాడు ఎసు జీవితంలో పత కుటుంబాల ప్రభా అద్భుతాలు ఈ రాత్రి కాలంలో గొప్ప విద్యాన్ని దయచేసి రక్షించుకోండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభ వాక్య నిరికటి పండిపచ్చేయండి ఉర్జనాటి పండింపచేయండి ప్రభావ ఏసయానికే వందనాలు స్థూత్రం చెందిస్తున్నాం ప్రభావ మరి స్ప్రో సీరియస్ కండిషన్ ప్రాధాన్యత బిడం ముట్టడి తాకండి స్వస్థపరచండి విడుదల కలగ చేయండి శ్రీనివాస బ్రదన ముట్టడి తాకండి అయినా కనుడు ముట్టడి తాకే స్వస్థపరిచి విడుదల దయ ఇచ్చేయండి భారీపత శాంతి సమాధానం దయచేసి కుటుంబానికి జీవం రక్షించుకోండి రవిచల బ్రదను కూడా ముట్టడికివని ముట్టడి తాకండి స్వస్థపరిచి మంచి ఆర్గం ప్రస్తుత కొత్త కొరిపోర్స్ నార్మల్ ఉండాలా ప్రభా అక్కడ ఒక ఆపరేషన్ జరగాల కనుక ప్రభ మీరే జ్ఞానం ఇచ్చేయండి ప్రభా మీరే నడిపించండి ఇని ఖర్చు దాస చిత అభిషేకించండి గొప్ప వాడికోండి ప్రభా ేసు ప్రభా కామ రామచంద్ర రాజేష్ ముట్టండి క్యాన్సర్ నుంచి విడుదల పొందుదాకా అని వాకం బాగు చేయండి వాళ్ళంతా హేసుకృత నామంలో రోగం నుంచి విడుదల పొందాలా సుఫత కలుగును దాకా ఏసు ప్రభా రీణస్సు ముట్టండి కాకండి సుఖపరిచండి పక్షవాత ఎంతో బాధపడుతుంది ప్రభ ఆ బిడకు యసు ప్రభా జీవం పుస్త రక్షించుకోండి అయినా బ్రెయిన్ కుటుంబించి విడుదల పొందా ఏసు ప్రభ సర్జరీ కాకుండా ప్రభ ప్రత స్వచ్ఛత దయచేయండి ప్రభాకారం జరిగించి రక్త పోషణ దయచేయండి ఏసు ప్రభానికే వంద కుటుంబంలో జీవంపుస్త రక్షించుకోండి ఏసు ప్రభానికి తాకండినైనా ఉద్యాసం జ్ఞాపకం చేసుకోండి పరిపంచం లేవనెత్తండి డాక్టర్ జ్ఞానం ఇచ్చి మరి కాల సర్జరీ అరుంగా ప్రభా నీరేకారం జరిగించండినైనా గొప్ప విజయాన్ని దయచేయండి సర్జరీ జరగాల దయచేయండి ఏసు ప్రభానికి వందనాలుగు ప్రభ రిషిక పాపన్ ముట్టాడి కాకండి నాయన ఆవిడ చిన్న బిడ్డగా చోడైందని రక్కు ప్రశ్న దయచేయండి ప్రజలకు కొద్దిగా ఆద్ర దేండి మరి చెయ్యి విరిగిందంట ప్రభావ ఎస్సు ప్రభా కొ దయచేసి నాకు ఇన్ఫెక్షన్ ఫోన్ కాక సైతాన్ని గర్తించి ఆవిడకు విడుదల కాలుగా చేయండి దేవా కుటుంబానికి అయితే యశు ప్రభ సమాధానం దయచేసి రక్షించుకోండి కుటుంబానికి ప్రభావ యస్సు ప్రభ సుందరరావు బ్రదర్ ముట్టాడి సాగం తాగుదల పొందాల ప్రభ ఆ బ్రదర్ సంపూర్ణంగా యస్సు ప్రభ నీకు సమర్పించుకున్న బిడ్డ కనుక ప్రభ బిడతో మీరు మాట్లాడండి సరిచేయండి విడుదల దయచేయండి కుటుంబానికి సమాధానం దయచేసి ఆవిడ సేవ వాడడం కాక మీరే వాడుకోండి ప్రభా మీరే కాలం జరిగించండి ఆకుల ఫ్యామిలీ బ్రదర్ ముట్టాయి తాకండి దేవా నిర్యా నుంచి ఎసుక్రో సజ నుంచి దయచేయండి విడుదల దయచేయండి ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల పొందాలా ఏసు ప్రభా గొప్ప దయచేయండి ఏసు ప్రభా దిల్లి కూడా ముట్టాయి ఎగ్జామ్స్ మంచి మార్త పాస్ కావాలా డ్రాప్ అంకారం దయ్యాలు చీకట్లేసిన గర్ధించి ఆ బిడ్డకు ఎసు బలంగా మీరు వాడుకోండి ప్రభా ప్రతి ఒక్క ఆటంకాన్ని మీరు తొలగించి విజయాన్ని దయచేయండి ఏసు ప్రభానికి వందరం ఈ రాత్రి కాలం ముందు ప్రతి ఒక్క బిడ్డకి మంచి కాల దర్శనం మీరు మాట్లాడండి కుటుంబాలకు సమాధానం దయచేసి నెమ్మది దయచేసి కుటుంబానికి సమాధానం దయచేయండి ప్రభుత్వ దయచేయండి ఇక సేవలు వాడుకోండి ఆటంకాలను తొలగించి ఈ రాత్రి కాలం ఇచ్చిన వాక్యం నీరికటి బలపత్తి దీవించి ఆశీర్వదించామని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్నా మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి అలాగే ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేసినాము వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సదాకాలము ఆయన విమోచన దినం వరకు తోడై ఉండి మనల్ అందరినీ నడిపించిన లెక్క